తండ్రి మీకు వదాలనైనా ప్రవ్వా ఈ మధ్యాహ్న కాలం నా మిమ్మల్ని స్థితించలాగన మిమ్మల్ని గణపరచలాగా ప్రవ్వా మీరు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు వదనాల మీ యొక్క స్వరం వినలాగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రవ్వా మీ స్వరం చచ్చిన వారంలోనైనా జీవాన్ని అనుగ్రహించండి మీ వాక్యంలో జీవం ఉంది ప్రవ్వా మరి అటువంటి జీవాన్ని మాకు మీ కొరకు ప్రతి చోట మనం సాక్షికాలి పెట్టుకోమని ఏ శుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి అలలియ ంత ప్రేయర్ పవర్ చర్చ్ అనగానే ప్రేయర్లు అంతా ఫాస్ట్ ఉంటారు కదా చాలా అంత ప్రేయర్ పవర్ చర్చ్ బ్రదర్స్ సిస్టర్స్ ప్రేయర్స్ గురించి చెప్పడం బాగుంటుందా ప్రేయర్ ఎట్లా చేయాలని చెప్తే ఏం పిచ్చోడ అంటారు చర్చి పేరే ప్రేయర్ పవర్ వాళ్ళకి నేనేం చెప్పండి కదా చిన్నప్పటి నుంచి నేను ఒక విషయం నేర్చుకున్న ఏంటంటే మా మమ్మీ నుంచి ఆమె చాలా కష్టాలు పడింది భయంకరమైన కష్టాలు ఆమె ఫస్ట్ టైమ్ ఎందుకంటే ఆమె చనిపోకముందు నాతో ఎక్కువ క్లోజ్గా ఉంది టూ మచ్ క్లోజ్ మా ఫాదర్ కూడా అంతే ఆయన చనిపోక ముందు నాతో టూ మచ్ క్లోజ్గా ఉన్నాడు ఆయన ప్రేయర్ పవర్ చర్చికి వచ్చి ఆడికెళ్లి ఫోన్ చేస్తుంటాడు నేను వచ్చి నన్ను పికప్ చేసుకోను అప్పుడు నాకు బజాజ్ బండి ఉండేడు ఇక్కడికి వచ్చి రామనగర్కి వచ్చి అతను పికప్ చేసుకొని పోయే ఇద్దరం కూర్చొని ఆ రేడియో చిన్న రేడియో ఒకటి ఉండేది మా ఇంట్లో ఆ రేడియో ఆన్ చేసి ఆ ప్రోగ్రామ్స్ వినేటం విశ్వవాణి ప్రోగ్రామ్స్ బైబుల్ ప్రోగ్రామ్స్ వినేవాళ్ళం నేను కూర్చొని అన్ని రాసుకునేవాడిని ఇద్దరుతో పేరెంట్స్ తో నాకు ఆ రిలేషన్షిప్ ఉంది చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఎక్కువ ప్రార్థన నడిపింది అన్న చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పుడు కూడా నాకు ఒక అదేది లాక్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అప్పుడు సిక్స్టీస్ లో అసలు మందులేవు వాటి న్యూబార్న్ బేబీకి ఎలాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే ఎట్లాంటిది పరిస్థితి అన్ని రియాక్షన్స్ ఏ బాడీలో మొత్తం ఇట్లా అన్ని క్రాక్స్ క్రాక్స్ ఉండే బాడీ అంతా ఎక్కడ చూస్తే అక్కడ పుండ్లు చీలి అంతా రక్తము చీము చాపకొచ్చేటట్లు వాసన వచ్చేది ఆ దగ్గర అది ఒకరోజు యాక్టివేట్ అయినప్పుడు ఇంకా రోజు స్కూలే ఉండదు అన్నట్టు అట్లా ఎన్ని సంవత్సరాలు నేను స్కూల్స్ కి పోక నా స్టడీస్ అనేది ఎయి అసలు నేను స్కూల్కి పోయిందే లేదు అక్కడ అంత అంకుల్ సాయింటిస్ట్ అంతా టీచర్లు మాకు సేమ్ చర్చ్ కదా ఎస్పీజి చర్చ్ అదే స్కూల్లో వాళ్ళు మాకు టీచర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసే వాళ్ళు నాన్న అటెండెన్స్ సండే పోటీగా ఏం చెప్తారు పిల్లవాడు రాలేదని చెప్తారు కానీ వాళ్ళకు తెలుసు మా పేరెంట్స్ వీడికి హెల్త్ ప్రాబ్లం భయంకరంగా ఉందని అయితే ఒక చిన్న రూమ్ లో నేను సమయం గడిపేవాడిని లోన్లీ లైఫ్ చైల్డ్ హుడ్ అంతా లోన్లీ లైఫ్ అని ఇప్పుడు కూడా లోన్లీ లైఫ్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే రాత్రి అంతా కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు మెలకు వస్తే లేచి ప్రార్థన చేస్తూ ఉంటాను అమ్మా మమ్మీని ఏర్పింది చిన్నప్పటి నుంచి ప్రార్థన అనేది అయితే ఆ రూమ్ లో పోయి నేను ఒక్కరిని తలుపులేసుకొని ప్రార్థన చేసేవాడిని రాత్రులంతా చిన్నప్పటి నుంచి అదే రూమ్ ల గురించి చదివేవాడిని పుస్తకాలు మా అన్నకి ఎక్కువ గిఫ్ట్స్ వచ్చేవి బైబుల్ బుక్స్ రకరకాల బుక్స్ వస్తే మా అన్న చదివేకపోయేవాడు కాని నేను అవన్నీ తీసుకొని అన్ని జమ చేసుకుని చదివేటవాడిని చిన్నప్పటి నుంచి అట్లా నాకు ప్రార్థన జీవితం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నట్టు ఒకసారి ప్రార్థన స్టార్ట్ చేసినట్టే ఎంతసేపు పోతుందో నాకు తెలియదు పైగా హెబ్రోన్ లో పెరిగిన కదా హెబ్రోన్ లో పొద్దున్న ఎయిట్ క్లాక్ స్టార్ట్ అయితే సాయంత్రం రెండు గంటల వరకు మొక్కల మీద ఉంటారు మనుషులు అంత భయంకరంగా ఉంటుంది అక్కడ జీవితం అటువంటి జీవితంలో నుంచి దేవుడు బయటకి తీసుకొచ్చిన నన్ను రకరకాల ప్రాంతాలలో ఎస్పీజి చర్చ్లని నేను సేవ చేసిన ఫస్ట్ టైం శుభార్త ప్రకటించడం బల్ల విరడం కూడా ఎస్పీజీ చర్చ్లనే ఫస్ట్ టైం దాని తర్వాత దానికి ముందు హెబ్రోన్ చర్చ్ చాలా కాలం దాని తర్వాత బ్యాప్టిస్ట్ చర్చ్ దాని తర్వాత పవర్ చర్చ్ ప్రభు అనేక సంఘాలలో నడిపించినవాడు రకరకాల ప్రాంతాలు నడిపించినవాడు ఒకటి మారడి ఏంటంటే ముఖ్యంగా మనకి ఇచ్చినది పవర్ఫుల్ వెపన్ ప్రేయర్ అనేది మటుకుని నేను నేర్చుకున్నాను లైఫ్ లో అయితే ఇక్కడ రెండు జస్ట్ మీరు తెలిసి ఇవన్నీ విషయాలు మీరు విన్నారు గాని ఎట్లా వీటిని అర్థం చేసుకుంటే మనము మన జీవితంలో ఈ వాక్యాన్ని ప్రాక్టికల్ గా చూసుకోగలము అంటే రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నా ప్రేయర్ లో పవర్ ఉందని మనకు తెలుసు అయితే అందులో పవర్ ఉంది కానీ మళ్ళీ మనం ప్రార్థన చేస్తే దేవునికి ఏమొస్త ఆ పాయింట్ నేను మీకు హైలైట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వై ప్రేయర్ ప్రేయర్ పవర్ వాళ్ళకి వై ప్రేయర్ అని చెప్తే నవ్వుతారు కదా ఏం చెప్తున్న నాకు అంటారు యోహాను సో వార్త పదమూడవ ధ్యేము పద్దెనిమిదవ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది ఒకటి అందుకో నిన్న మధ్యాహ్నము గార్డన్ ఎదురు వస్తుంది కానీ నేను నేను ఈరోజు ఏదైనా ఒక వాక్యం ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఎప్పుడు ఫ్రీ టైం తర్వాత నేను వాక్యాలు ప్రిపేర్ ఇట్లా ఫిల్ అప్ చేసి పెట్టుకుంటా ఎక్కడ ఎక్కడ అవకాశం వస్తుందో దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో వాక్యాలు చెప్పడానికి కొరక అందుకే ఇప్పుడే కాదు నేను కొన్ని సంవత్సరాల నుంచి కట్టలు కట్టలు పుస్తకాలు రాసిపెట్టిన ప్రేయర్స్ కి వాక్యాలు ఏ టైంలో ఎక్కడ వాక్యం చెప్పాల్సి వస్తుందో దేవుడిని నడిపి ఎట్లుంటుందో మనకు తెలియదు ఆ నడిపించబడినాకనే మనకు తెలుస్తుంది మీ రెక్కులు సెట్ అడుగుతాయని యోహాన్స్ వార్త పదమూడవీ వాక్యం చదివినారు చాలా సార్ చదవండి ఎవరన్నా పదమూడవ 13-18 uh. ah, 13 17-18 17-18 <laughs> <laughs> 13. 13th ah. 18th అదే ఉందా ఆఫ్ యూర్ ఐ నో హౌ హూస్ వట్ and eaten bread with me has lifted up his heel against me kada adiga adaithe padjam entha meer jautundi 13 kada 14 13 అక్కడ ఉంది పాయింట్ ఏందంటే మరోసారి చదవండి ఎవరైనా తెలుగులో చదవండి అది పాయింట్ ఇక్కడ ఏముందంటే వాక్యం ఏం చెప్తుందంటే మీరు ప్రేయర్ చేసినప్పుడు ఈ పాయింట్ ని హైలైట్ చేయమంటుండే ఎందుకంటే వాక్యాన్ని పాటించినప్పుడే దాని యొక్క దాంట్లో నుంచి మనకు ఆ యొక్క ఏమంటాం వాక్యం బయలుదేరగానే వెలుగలిగాను వాక్యం బయటికి వచ్చినప్పుడే ఈ సృష్టి అంతా కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే ఆస్క్ ఎనిథింగ్ ఇన్ మై నేమ్ అంటాడా అది అది నేను అనేది వాట్సెవర్ అంటే మీరు ఏదన్నా కావచ్చు వాట్సెవర్ అంటే ఏం చెప్పండి ఎనీథింగ్ కదా ఇంకొక ట్రాన్స్లేషన్ చేసిన ఎనిథింగ్ అని ఉంది ఇక్కడ వాట్సో ఎవర్ నువ్వు ఏదని అడగచ్చు అక్కడ ఏమి లిమిటేషన్స్ పెట్టలేదు కదా స్పెసిఫిక్ థింగ్స్ అని ఏం పెట్టలేదు ఒక రిలీజియస్ సిస్టమ్ లేరిచువల్ థింగ్స్ ఏ అడగాలంటారు లేదు అట్లా మీరు ప్రతి విషయంలో అభివృద్ధి పొందుతున్న జీవుని దేవుని చిత్తం అంటాడు పౌలు బిలివర్డ్ యుషల్ ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ అంటాడు కదా కాబట్టి దట్స్ ద విల్ ఆఫ్ గాడ్ అంటాడు ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆస్క్ ఎనీథింగ్ ఇప్పుడు మీరు చెప్పండి ఎనీథింగ్ అంటే ఏది మీ మీ రిక్వైర్మెంట్స్ మీ నీడ్స్ ఏందో ఎనీథింగ్ లో లేదా తర్వాత ఏమన్నా చదండి ఎనీథింగ్ అంటే యేసుక్రీస్తు నామం మనం వాటిని తర్వాత ఏమని చూడండి ఇప్పుడు పాయింట్ దట్ ఐ విల్ డూ అది ఐ విల్ డూ అంటే గ్యారంటీ కదా ఆయన ప్రామిస్ చేస్తుండే వాగ్దనం చేసిన వాడు నమ్మదగిన మీరు తెలుసు మీకు ఐ విల్ డూ అంటే ఆయన ప్రామిస్ చేస్తుండే గ్యారంటీ నేను చేస్తాం మీరు నామాన ఏదరిను ఎనీథింగ్ అన్నాడు కాబట్టి ఐ విల్ డూ అనడు తర్వాత అది మీ ప్రేయర్ కి రిజల్ట్ రావడం తండ్రికి మహిమ అంట అందుకు మనం ప్రేయర్ చేస్తాం నేను ఇప్పుడు నేర్చుకున్నా ఈ ప్రేయర్ లైఫ్ ఇన్ని సంవత్సరాలు ప్రేయర్ చేస్తాం గంటలు గంటలుంటాం మార్టిన్లు తర గురించి నేను ఎందుకు మొన్న ఒక రోజు రీసెంట్లీ చెప్తా ఉన్నాను మార్టిన్ల గురించి మీకు తెలుసు కదా రిఫర్మేటివ్ క్రిస్టిన్ జర్మనీ క్యాథలిక్ సిస్టమ్ ఇట్లా సగానికి చీల్చింది ఆయన సేవా జీవితం ప్రార్థన జీవితం ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడీని తీసి బయట తీసుకొచ్చినాక రూమ్ అంతా క్లీన్ చేస్తే ఆయన ఎవరో రాసిరు ఆయన గురించి ఆయన గురించి నోట్ ఆ నోట్ చదివిన నేను అందులో ఏముందంటే ఆయన ఎక్కడైతే మోకల్ ప్రార్థన చేసిందో అక్కడ ఆడ గుంతలు పడ్డాయంట బండ మీద అంత ప్రేయర్ఫుల్ లైఫ్ బ్రదర్ భక్త సింగ్ గురించి కూడా నేను విన్నా ఎందుకంటే ఆయన యాక్టివ్ ఉన్న రోజులలో నేను చిన్నవాడిని యంగ్స్టర్ ని హై స్కూల్లో ఫ్రంట్లో కూర్చుండేవాడిని నేను ఆ చర్చ్ లో ఫ్రంట్ రోలో కూర్చొని ఆయన అక్కడ నిలబడి వాక్యం చెప్తుంటే ఫ్రంట్ రోలో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి ఫ్రంట్ రోలో ఉండేవాడిని నేను వాళ్ళ ఇన్ఫ్లూయన్స్ చాలా ఉంది నా మీద అయితే మార్టిన్ లూథర్ అంతా ప్రేయర్స్ఫుల్ లైఫ్ లేకపోయింటే కెథలికిజం నుంచి బయటకు వచ్చాడు ఆ ప్రొటెస్టెంట్ చర్చ్ సిస్టమ్ రాకపోయాడు ప్రేయర్ లైఫ్ ఎంత పవర్ఫుల్ అనేది అక్కడ మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ త్రీ పాయింట్స్ హైలైట్ చేస్తున్నది వాహ్యంలో ఏంటంటే ఫస్ట్ పాయింట్ యూ కెన్ ఆస్క్ ఎనిథింగ్ సెకండ్ పాయింట్ ఇన్ హీస్ నేమ్ థర్డ్ పాయింట్ హీ విల్ డూ తర్వాత ఫాదర్ విల్ డి గ్లోరిఫైడ్ అది అంటే నీ ప్రార్థన ద్వారా ఆయనకి మహిమ రావాలా ఉంది పాయింట్ ఇక్కడ ఇప్పుడు మనము నేను నేర్చుకుంది ఏంటంటే సేవా జీవితంలో మనం ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది ఎందుకంటే క్రిస్టియనిటీ కేవలం నీ నీ హృదయంలో పెట్టుకునేది కానీ కాదు ఫెయిత్ అన్ని రిలిజన్స్ లో హృదయంలో పెట్టుకుంటారు ఫైత్ మనది ఫెయిత్ ఇన్ డీడ్స్ అంటే యాకోబ్ పాత్రికలో మీ విశ్వాసం క్రియారూపకం ఉండాలి ప్రాక్టీసింగ్ ఫెయిత్ మనది క్రిస్టియన్ లైఫ్ అనేది ప్రాక్టీసింగ్ ఫైత్ అందుకే సిగ్గుపడము ఎక్కడ ధైర్యంగా చెప్పేస్తూ ఉంటాం ఈవెన్ సెక్యులర్ లైఫ్ స్టేజ్ మీద కూడా నిలబడి చెప్పేస్తా ఉంటాను ఎక్కడైనా అంతా హిందూస్ ఉన్న ఆడియన్స్ నేను భయపడంతో సిగ్గుపడాను ఒక సిస్టమాటిక్ విధానంగా పెట్టేస్తాను వాక్యం మీకు అన్ని తెలుసు అన్ని రిలీజన్స్ గురించి తెలుసు అన్ని మతాల గురించి తెలుసు అన్ని స్క్రిప్చర్స్ మీకు తెలుసు కానీ మీకు తెలియదు చెప్తా అందుకు మీరు వినాలా చెప్తాను వాళ్ళకి తెలిసి కూడా ఎటువంటి వాడని కాబట్టి అబ్జెక్షన్స్ ఉండవు వెరీ రీసెంట్లీ ఒక పక్క ఆర్ఎస్ఎస్ లీడర్ నా గురించి ఇంకొక సిస్టర్ కవర్కు ఒక సాక్ష్యం చెప్తుండ ఆ అమ్మాయి నాకు మొన్న కలిసి యూనివర్సిటీలో సార్ మీరు గురించి ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ సాక్ష్యం ఇచ్చాడు సార్ ఆయన ఏమని చెప్పిండమ్మా అంటే ఈజ్ అ పర్ఫెక్ట్ క్రిస్టియన్ అని సాక్ష్యం ఇచ్చాడు ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ అయితే నా బాస్ ఇంతకుముందు కూడా ఇంకొకటి ఆర్ఎస్ఎస్ వెళ్ళవండి ఆయన అందరి ముందు నా గురించి ఒక లాంగ్ ఇయర్ స్టోరీ చె నేను అందరి ముందు ఒక సాక్షన్ ఏంటే జీసస్ ఈస్ విత్ హిమ్ అన్నాడు స్టేజ్ మీద ఒక ఆర్ఎస్ఎస్ ఫెలో అండ్ వెరీ రీసెంట్లీ ఆర్ఎస్ఎస్ ఫెలో ఈజ్ అ రియల్ క్రిస్టియన్ ఈజ్ అక్క క్రిస్టియన్ అని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు చెప్పండి ప్రాక్టీస్ చేయకపోతే ఫెయిత్ నీ నీ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్ చేయకపోతే క్రిస్టియన్ పేరు నాకు లేదు క్రిస్టియన్ పేరు లేకుండా కానీ క్రిస్టియన్ అని పెడుతున్నారు మళ్ళీ క్రిస్టియన్ పేరున్నంత జాగ్రత్తగా జీవించాలా ఈ పాయింట్ ని మనం హైలైట్ చేయాలి ఏంటంటే నా ఇప్పుడు ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేయర్ చేస్తాను నేను నేనేదో అర్చి లేదు షౌటింగ్ చేసేది లేదు ఎందుకంటే అవన్నీ మన చర్చి సిస్టమ్ ఉన్నాయి వాటి గురించి తప్పుగా చెప్పడిది లేదు ఇక్కడ పాయింట్ ఏమంటుందంటే యూ వాస్క్ ఎనిథింగ్ ఇన్ హిస్ నేమ్ హీ విల్ హీ సైడ్ హీ విల్ డూ ఇట్ దాని ద ఫాదర్ మే బీ గ్లోరిఫైడ్ అల్టిమేట్ పర్పస్ నీ ప్రేయర్ ఏందంటే నీ ప్రేయర్ నువ్వు ప్రేయర్ చేస్తే అడిగిన దాని గురించి ఆయన దానికి జవాబిస్తాడు దాని తర్వాత తండ్రి గ్లోరిఫై అవుతాడు అది అల్టిమేట్ పర్పస్ ప్రేయర్ పర్పస్ తండ్రి గ్లోరిఫై కావాలంటే ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ జీవితాల్లో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే నీ జీవితాల్లో అద్భుతం జరిగితే ఆయన గ్లోరిఫై అవుతాడు అది పాయింట్ అన్నట్టు అక్కడ కాబట్టి ఎటువంటి ప్రే చెప్పండి ఎటువంటి ప్రేరణ కదా అంటే నేను ఈ వాక్య విధానం నేర్చుకున్న ఏంటంటే రివర్స్ ఆర్డర్లో బోండి వాక్యాన్ని రివర్స్ ఆర్డర్ లో బోండి ప్రేయర్ చేస్తే ఆయన వింటాడు గ్లోరీ తండ్రి గ్లోరి ఫైవ్ అవుతాడు ప్రేయర్ చేయకపోతే అర్థమవుతుందా ఎందుకు క్రిస్టియన్ లైఫ్స్ లో చాలా మందికి డిఫిటెడ్గా ఎందుకు ఉంటారు ఎందుకు ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి క్రిస్టియన్ లైఫ్ చూసిన అదొక స్పిరిట్ డిప్రెషన్ అనేది ఒక స్పిరిట్ మన మెంటల్ హెల్త్ సైన్సెస్ దాన్ని చెప్తుంటారు న్యూరోసిస్ సైకోసిస్ న్యూరో ఇవన్నీ పదాలు వాడుతూ ఉంటారు పదాలు వాడి కన్ఫ్యూజ్ చేసి మన ఫేత్ అంత దెబ్బతీస్తా ఉంటారు ఎందుకంటే ఆ ఫీల్డ్కి వెళ్ళి వచ్చిన వాని బయటికి నేను ఫెడబ్ అయి దాన్ని ఏం చేస్తుంది అంటే మన ఫేత్ ని అది అబ్జెక్ట్ చేస్తుంది ఈ మోడర్న్ సైన్స్ అనేది గాడ్స్ క్రియేషన్ సైన్స్ సైన్స్ ద్వారా ప్రభుని ఇంకా తెలుసుకోవాలి గానీ అది గాడ్ ని సబ్స్టిట్యూట్ చేస్తుంది అది నేను గమనించిన రీసెంట్ టైమ్స్ అందుకే నేను సైన్స్ మాట్లాడుతుంటే చాలా నేను రెసిస్ట్ చేస్తా ఉంటాను స్పిరిట్ ని ఎందుకంటే అది లీన్ అయిపోతుంది దాని లాజిక్ లాజిక్ మీద లీన్ అయిపోయినా అంటే ఫినిష్ అన్నట్టు ఫైత్ ఫైత్ పనిచేది ఆపోజిట్ లాజిక్ అన్నట్టు రీజనబుల్ ఫెయిత్ మనం చూస్తాం రీజనబుల్ ఫైత్ అల్ ఫైత్ కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాంటే ఐ విల్ డూ ఇట్ అంటే హీస్ అ వెరీ కాన్ఫిడెంట్ గాడ్ వెరీ కాన్ఫిడెంట్ అథారిటేటివ్ ఐ విల్ డూ ఇట్ అంతే ఈ ప్రిన్సిపల్ నువ్వు పాటించి ప్రేయర్ చేయి ఎందుకు నువ్వు మిరకిల్స్ చూడవు నీ లైఫ్ లో తర్వాత చూడండి యోహన్ సువర్త పదహార అధ్యయము ఇరవై నాలుగుగా వచ్చిన ఇది కూడా ప్రేయర్ కి సంబంధించిందే ఇంత ఇది వరకు మీరు ఏది మీరు ఏది నా పేరిట అడగలేదు అడగలేదా అడిగినాం కదా పైన రిఫర్ చేసుకుని అడగలేదు అట్లా కనెక్ట్ చేసుకోవాలా దేవుని వాక్యాన్ని మనం ఫైడ్ అనేసి మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా చూడండి పదహార అధ్యాయం ఇరవై నాలుగవ అవసరంలో అది సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ నేను నేర్చుకున్నది నా లైఫ్లో ప్రేయర్ ఎందుకు చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ జాయ్ ఇక్కడ ఉంది చాలా క్లియర్ దట్ యువర్ జాయ్ మే బీ ఫుల్ సో నీ లైఫ్ లో జాయస్ లైఫ్ అనేది గాడ్స్ విల్ అన్నట్టు కానీ ఎప్పుడు ఏదో బొగొట్టుకునేలాగా ఉంటాం క్రిస్టియన్ లైఫ్ లో నేను గమనించినది అందుకే నేను ఒక ప్రిన్సిపల్ నేర్చుకునే ఏంటంటే ఎంత భయంకరమైన టైం ఉన్నా కానీ నేను షేక్ గాను డిస్టర్బ్ గాను ఎందుకు డిస్టర్బ్ కాను అంటే నువ్వు మనిషివి కావా నువ్వేమో దేవుని మాటారు కాదు ఈ ప్రిన్సిపుల్ని మనం పాటించాలి కాన్షియస్ గా ఇది గుర్తు చేసుకోవాలి ఈ వాక్యాన్ని మనం మనము సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం ఈ వాక్యం ప్రకారంగా అందుకు ప్రేయర్ చేయమంటుండు ఏమి అడగమంటుండు ఇది వరకు మీకు ఏమి కూడా నానామాన అడగలేదంటు మీరు అడిగినరు కానీ ఎందుకు మీరు పొందుకోలేదా తెలుసా దాట్ యువర్ జాయ్ మే బీ ఫుల్ అంటే సంపూర్ణంగా ఆనందం మీ జీవితంలో రావడం కొరకు ప్రేయర్ చేయమన్నది వాక్యం ఉందా లేదా ఎందుకు మనకి డిప్రెషన్ సరే అది నేను ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉంటాయి టఫ్ టైమ్స్ లో కూడా నేను ఒక ఒక ఫెలోని చూశాను నా దగ్గర ఎప్పుడు నవ్వుతా ఉంటాడు వాడు బ్రాహ్మిన్ ఫెలో అట్లా బొట్టు పెట్టుకుని ఉంటాడు వాడిని తిట్టినా నవ్వుతుంటాడు వాడిని ఎంత పనిష్ చేసినా ఎంత డిస్టర్బ్ చేసినా వాడు స్మైలింగ్ ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్ మంచి లాగు ఉంటాడు విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటాడు అసలు వాడు సరిగా చదివిన చదివాడు అరే ఎట్లా సెటిల్ అయితే వాడు నువ్వు లైఫ్ లో ఇట్లా ఉంటే అయినా నవ్వుతా ఉంటాడు వాడి రోజు పెద్ద బ్యాంకు మేనేజర్ ఐసీఐసే బ్యాంక్ మేనేజర్ వాడు అంటే నాన్ క్రిస్టియన్స్ నుంచి నేర్చుకోవాల్సి అందుకే చేసిన ఈ లోకస్తులను చూసి నేర్చుకోండి క్రిస్టియన్స్ బిలీవ్ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు దేవుడు డిసైపుల్స్ తో మాట్లాడుతున్నాడు లెర్న్ ఫ్రం ద హీరన్ ఈ లోకస్తులను చూసి నేర్చుకోండి వాడు ఎంత స్మార్ట్ ఉంటారు మనం అట్లా ఉండం నేను చెప్తున్నా ఆనెస్ట్లీ మనం స్మార్ట్గా ఉండం మనకి నిజమైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు మనం రక్షణకు పొందినం బాన్ అగైన్ బిలీవర్స్ కి చాలా పవర్ ఉంటుంది తెలియదు వాళ్ళకి హోలీ స్పిరిట్ అనైంటింగ్ సృష్టిని సృష్టించిన ఆ అనైంటింగ్ నీ హృదయం ఉంది నీకు తెలియదు లేదు పవర్ గురించి ఎప్పుడు దాన్ని నువ్వు అన్లీజ్ చేయలేదు ఆ పవర్ ని బయటకు రాలేదు నువ్వు అంత పవర్ ఉంది తర్వాత ఇవన్నీ మనం ఎప్పుడు చూసుకునే లేదు మన లైఫ్ లో అంత గ్యారెంటీ ఉంది అబ్రాహ్మణకు చేపడ్డ ప్రతి వాగ్దానం మీకు అనుగ్రహించబడనట్టు దళితులు రాష్ట్ర పత్రికలో క్రీస్తు పక్షంగా ఉన్న వారే అబ్రాహ్మ సంతానం అయి ప్రతి వాగ్దానం వారికి అనుగ్రహించబడి అంటే అబ్రాహ్నకి ఏమన్నా తెలుసా నీ పాలెంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు ఎటువంటి గుంటిది కాని గుటిది గానీ గుటిది ఉండడానికి వీల్లేదు వాగ్దానం అక్కడ ఉంది మళ్ళీ అబ్రాహ్మ సంతానం అయినప్పుడు అది వర్తించాలి కదా బట్ ఎప్పుడు నువ్వు క్లెయిమ్ చేసినావు నువ్వు ఎప్పుడు క్లెయిమ్ చేయలే ఈ ప్రామిసెస్ బ్లైండ్ లైఫ్ అన్నట్టు క్రిస్టియన్ లైఫ్ లేదా బ్లైండ్ ఫేత్ అంటాం లేదు బ్లైండ్ ఫేత్ గానే కాదు మనది మనది రీజనబుల్ ఫేత్ నేను దాన్ని జస్టిఫై చేస్తాను ఎట్లా కానీ జస్టిఫై చేస్తాను నేను ప్రూవ్ చేస్తాను ఓన్లీ క్రిస్టియన్ ఫైత్ ఇస్ దర్ఫెక్ట్ ఫైత్ అని సైంటిఫిక్ ప్రూవ్ చేస్తాను లాజికల్ కూడా ప్రూవ్ చేస్తాను స్పిరిచువల్గా కూడా ప్రూవ్ చేయగలను నేను బట్ అట్లా నేర్చుకున్నాం మనం ప్రాక్టీసింగ్ ఫైత్ అంటే అదే ఇప్పుడు వచ్చి హిందూ అడిగిన ప్రశ్న వానికి నేను చాలా కేర్ఫుల్ గా ఇస్తాను జవాబు వై జీసస్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ అని క్లియర్ చెప్తాను వై యు కెనాట్ ఫైండ్ దట్ ఆన్సర్ అని వానికి చెప్తాను కూడా నేను కానీ వాణి రిలీజియన్స్ ని హైలైట్ చేయను నేను ఎందుకంటే అది ఒక బ్యాడ్ స్పిరిట్ అది డిస్టర్బ్ చేస్తాది మనల్ని వాడు మనకి వ్యతిరేకం అయిపోతాడు కాబట్టి వానికి వానికి చెప్పే విధానంలో మనం చెప్పాలా వై హీ ఈ దోన్లీ పర్ఫెక్ట్ గాడ్ అప్పుడు ఒక బ్రాహ్మన్ ప్రీస్ట్ ఇట్లా చెప్పిడు నాతోని నా తను పర్సనల్లీ వచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడు కంపెనీస్లల్లో అతను ఒకరోజు నా అతను ఇట్లా చెప్పిండీ వీళ్ళకి చెప్తాను ఏంటంటే ఆఫ్ ఆల్ ద గాడ్స్ ఓన్లీ క్రైస్ట్ హ్యాస్ రీచ్ ది హైయెస్ట్ పొజిషన్ అని అతను చెప్తే నాకు అర్థమైందని చెప్తాపుడు అప్పుడు వాడు ఏం చేస్తాడు రెసిస్ట్ చేయడు కదా నేను అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసి వై హై హి హీచ్ హైయెస్ట్ పొజిషన్ అన్నప్పుడు నేను చెప్తాను తక్కిన గాడ్స్ అంతా లోయెస్ట్ పొజిషన్ ఉన్నారని ఎందుకు ఆయన చెప్తాడు నేను చెప్తుంది ఒక నాన్ క్రిస్టియన్ చెప్తున్న ఎందుకు అనేది అప్పుడు నేను జస్టిఫై చేసి ఇక్కడ నుంచి చూపిస్తాను ఆయనలో ఒక్క పాపం ఉన్నట్లు ఎవరు రోజు పరచుకోలేదు ఈవెన్ టూ ఇయర్స్ వరకు ఈ రోజు వరకు కూడా అందుకు మీరు ఏ దేవుళ్ళని చూసినా వాళ్ళ పాపాలు కనిపిస్తే వాళ్ళు అపవిత్రంగా జీవించాడు చూస్తాం కానీ ఈయనలో ఒక్క పాపము ఇంతవరకు ఎవడు ఏ క్రిటిక్ కూడా కనుక్కోలేకపోయినాడు కనుక్కోలేరు ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ అ గాడ్ గదా అని వాళ్ళకే ఒక చెప్పేస్తాను అప్పుడు వాళ్ళు ఓపెన్అప్ అవుతారు అన్నట్టు ఐ థింక్ దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ మనకి పునర్గా సువార్త పరిచర్యలో ఎట్లా మనుషుల రక్షణలో నడిపించాలంటే ఆ పాయింట్స్ నేర్పిస్తుంటాడు దేవుడు మనకి కాబట్టి ఇక్కడ ఏముందంటే సెకండ్ పాయింట్ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సంతోషము పరిపూర్ణం కావడానికి వరకు ప్రార్థన చేయమంటున్నాడు ఇప్పుడు చెప్పండి షుడ్ బి డిప్రెస్ మనం ఫ్రస్టేడ్ కావాలనా దుఃఖపడాలనా ప్రేయర్ ఎందుకు చేయాలంటున్నాడు జాయ్ మే బీ ఫుల్ full. అంటే నాట్ హాఫ్ Not క్వార్టర్ not టూ థర్డ్స్ నాట్ వన్ థర్డ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఫుల్ అంటే ఇంకా లేదన్నట్టు అంక ఆ మెజర్ లేదన్నట్టు ఫుల్ అంటే దట్ యువర్ జాయ్ మే బీ ఫుల్ కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఇట్లానే చేస్తాను ప్రభా గివ్ యూ దట్ జాయ్ లైఫ్ ఈ లోకం ఇచ్చేటిది కాదు నాకు ట్ నీలో నాకు ఆ జాయస్ లైఫ్ ఉంటుంది నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ జాయ్ వస్తుంది అన్నట్టు కాబట్టి అటువంటి జాయస్ లైఫ్ కొరకు మనం స్ట్రగుల్ కావాలన్నా సింపుల్ కొట్టుకోవాలన్నా ఎగరాలనా పరిగెత్తాలనా నేను కూడా కొట్టుకుంటా వర్షిప్ చేసినప్పుడు హోలీస్ వీటి వచ్చినప్పుడు కొట్టుకుంటా నేను కూడా కానీ నేనేమంతా అరవను బయటికి ఎందుకంటే ఇలా అరిసేది కాదు సింపుల్ ఏముందంటే జస్ట్ నీ నీ జాయ్ ఫుల్ఫిల్ కావడం కొరకు ప్రార్థించమంటుండు చెప్పండి జాయ్ ఎప్పుడొస్తుంది చెప్ జాయ్ ఎప్పుడొస్తుంది అది పాయింట్ అది అచీవ్మెంట్స్ వచ్చినప్పుడే జాయ్ వస్తుంది లైఫ్ లో నువ్వు ఏదైనా అనుకో నీకు హైయెస్ట్ జాయ్ అన్నట్టు నా పియర్స్ నా కాంటెంపరీస్ లలో ఐ హావ్ బీటెన్ ఆల్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఐఎమ్ అహెడ్ ఆఫ్ ఆల్ మై పియర్స్ టుడే అంటే ప్రొఫెసర్స్ గురించి మాట్లాడుతున్నా నా లెవెల్ ప్రొఫెసర్స్ ని ఫిఫ్టీన్ ఇయర్స్ ఐఎమ్ అహెడ్ ఆఫ్ దెమ్ దే కెనాట్ క్యాచ్అప్ విత్ మీ నా అచీవ్మెంట్స్ చెప్తాను వాళ్ళు నాతోను కంపీట్ చేయలేరు నెక్స్ట్ జన నెక్స్ట్ ఇంకొక ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ వరకు కంప్లీట్ చేయలేరు కంప్లీట్ చేసినా వాళ్ళు సాధించలేరు ఎందుకంటే నేను ఇంకా కంటిన్యూగా అచీవ్ అయితేనే ఉంటాయి కదా నా లైఫ్ లో నేను అనుకున్నాను ఒక పది పుస్తకాలు రాస్తే చాలు ఒక పది పీహెచ్డీస్ ని ప్రొడ్యూస్ చేస్తే చాలు ఒక హండ్రెడ్ ఆర్టికల్స్ రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రపంచంలో స్ప్రెడ్ అయిపోతే చాలు ఇంటర్నెట్ లో మిలియన్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి ఎస్ఎఫ్ చంద్రశేఖరం కొడితే మిలియన్స్ ఆఫ్ పేజెస్ రీసెర్చ్ పేపర్స్ ఎక్కడ పడితే స్ప్రెడ్ అయిపోయినాయి ఉస్మాన్ సిటీలో రికార్డు సిక్స్టీన్ పిహెచ్డీస్ ప్రొడ్యూస్ చేయడం అంటే రికార్డు ఉన్న డిపార్ట్మెంట్ లో పదకొండు పుస్తకాలు రాసాను నేను ఇంత లెవెన్ బుక్స్ రాసాను నేను రిటైర్ అయ్యే ప్రొఫెసర్స్ కి ఒక్కటి రెండు బుక్స్ ఉంటాయి నాకు ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మై ఏజ్ రిటైర్మెంట్ బట్ ఐఎమ్ హెడ్ ఆఫ్ ఆల్ మై పియర్స్ చెప్పండి నేను దేని బట్టి అతిశయించాలా గర్వించాలనా దేని బట్టి ఇది వాడినప్పుడు ఏమైంది అంటే క్రిస్టియన్ లైఫ్ ఇట్లుంటది అని రుజువుపరుస్తున్నా నేను అప్పుడు నేను అంటాను యూ థింక్ స్కూల్ అంతా ఫౌండేషన్స్ లేని నేను అసలు నాకు ఇంగ్లీష్ మాట్లాడి ఈ రోజు ఇంగ్లీష్ మాట్లాడితే ఆడియన్స్ లో సైలెంట్ అయిపోతారు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ముసలంలు సైతం వచ్చి అరే జయశేఖర్ సార్ మాట్లాడుతున్నాడు అందరు సైలెంట్గా ఉండండి అంటారు విందం విందం ఎందుకు ఎందుకు అట్లా వచ్చింది చెప్పండి ఇప్పుడు ప్రభు గ్లోరిఫై అవుతుండ లేదా నా లైఫ్ ద్వారా ఎక్కడ పోయినా లోరి పెట్టాడు ఎక్కడ స్టేజ్ మీదకి ఎక్కినా కంప్లీట్ సైలెన్స్ అయిపోతుంది ఎవడు లేయడు కుర్చీల నుంచి అటువంటి స్థితికి దేవుడు నడిపిస్తాడు నిన్ను కూడా ఎందుకు నడిపిస్తానంటే చూడండి ఇది ప్రాక్టీసింగ్ ఫెయిత్ ఇది ప్రతి దశలో నువ్వు ప్రాక్టీస్ చేయాలా నీ వల్ల కాదు కరెక్టే బట్ ఆయనకు సమస్తం సాధ్యం నేను నమ్ముతున్నాం కాబట్టి ఆయనకు సమస్తం సాధ్యం నేనైతే నా అచీవ్మెంట్స్ ని బట్టి నేను ఎప్పుడు ఎంజాయ్ చేయను కానీ ప్రభున్నందే ఆనందిస్తాను నేను ఎందుకంటే టోటల్ ఫౌండేషన్స్ లేవు నాకు స్కూలింగ్ మొత్తం పోయింది టెన్ ఇయర్స్ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు మ్యాథమెటిక్స్ సరిగా రాదు ఈరోజు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్లోనే నేను దేవుడు పైకి లేపాడు గోల్డ్ మెడలిస్ట్లు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్టు వచ్చి నా దగ్గర అడ్వైజులు తీసుకొని పోతా ఉంటారు టాపర్స్ మ్యాథమెషియన్స్ స్టాటిస్టీషియన్స్ టాపర్స్ వచ్చి నా దగ్గర కూర్చొని అడ్వైజులు తీసుకొని పోతా ఉంటారు చెప్పండి అది ఎందుకు వచ్చి దానియల్ దగ్గర అడ్వైజులు తీసుకోలేదా యోస్టప్పు దగ్గర అడ్వైజులు తీసుకోలేదా నిహిమీ దగ్గర అడ్వైజులు తీసుకోలేదా ఈ లోకస్తులు అంతే క్రిస్టియన్ లైఫ్ అట్లా ఉంటుంది అన్నట్టు విఆర్ ఇతరులకు అడ్వైజులు ఇచ్చేవాడిలాగా తయారు చేస్తాడు దేవుడు మనల్ని మనం అది బిలీవ్ చేస్తున్నాం మనం కాబట్టి నీ లైఫ్ జాయస్ ఉండాలంటే నీకు ఖచ్చితంగా అచీవ్మెంట్ ఉండాలా ఖచ్చితంగా అచీవ్మెంట్స్ ఉండాల నువ్వు అచీవ్మెంట్స్ ఉండాలంటే సున్యాసం ఉంటాయా కష్టించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడు అన్నాడు ఎందుకన్నాడు కష్టించకపోతే ఫలం రాదు ఫలించకపోతే అభివృద్ధి రాదు అభివృద్ధి పొందకపోతే విస్తరించలేం అది ప్రిన్సిపల్స్ ఆయ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అది ప్రిన్సిపల్స్ ఆయ్ అలా ప్రిన్సిపల్స్ ను పాటిస్తేనే గానీ జాయస్ ఉండదు కాబట్టి ఏది మీకు చెప్పండి మీరు చెప్పండి మీకు ఏం జాయ్ లైఫ్ లో మంచి జాబు మంచి సాలరీ ప్రాస్పర్ ఉంటే జాయ్ వస్తుందా చిన్నప్పుడు నాకు ఉండే కోరిక పతంగల పండగ వస్తే మాకు ఇంటి మీద మంచి మిద్దే ఉంటే ఇంటి మీదకి ఎక్కి పతంగ ఎగరేసుకోవచ్చు కానీ అది ఆశ ఉండేది నాకు కానీ చిన్నప్పుడు అది ఫుల్ఫిల్ గాలే కానీ మిద్దలు వచ్చినాయి కానీ పతంగలు పోయినాయి లైఫ్ లో మిద్దలు ఉన్నాయి అక్కడ కూడా ఉంటే మిద్దే ఇక్కడ కూడా మిద్దే ఉంది కానీ మిద్ద మీదకి పతంగి ఎకరించే టైం కాదు ఎందుకంటే దేవుడు చెప్పేసినారే వాటి మోర్ జాయస్ లైఫ్ ఉంది నీకు ఈ లోకంలో కాదు నీకు జాయిన్ అడిది ప్రతిసారి నువ్వు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎక్కడ జాయ్ వస్తూ ఉంటది ఖచ్చితంగా ఆయన నీ మాట్లాడతాడు ఆయన మాట్లాడకపోతే దేర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ విత్ యువర్ లైఫ్ ఎందుకంటే అమోస గ్రంథం చూస్తాము తన దాస్లేన ప్రవక్తలతో ప్రభు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏమీ చేయడు ఈ లోకంలో క్రిస్టియన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా సేవకుల జీవితం గురించి మాట్లాడుతుంటారు ఎందుకంటే నా మినిస్టర్ అంతా సేవకులతో పాటు కాబట్టి సేవకులను హెచ్చరిస్తాట నేను ప్రేమపూర్వకంగా నీతో మాట్లాడకుండా ఏమన్నా చేసిండ దేవుడు ఈ లోకంలో అడితే సైలెంట్ అయిపోతారు సిక్స్ బాధ అనిపిస్తుంది అక్టోబర్ టూ లో ఈ వైరస్ వస్తుందని దేవుడు నాకు చూపించింది రికార్డింగ్స్ లో ఉంది ఆన్లైన్ రికార్డింగ్స్ అప్లోడెడ్ అది ఆన్లైన్ టూ వీక్స్ కంటిన్యూస్ గా చూపించింది మనుషులు కుప్పలు కుప్పలుగా పడేసి చనిపోతారు అని అంటే ఫోర్ ఇయర్స్ అహెడ్ నాకు చూపించింది దేవుడు అండ్ దానికి రికార్డింగ్ ఉంది అప్లోడెడ్ అప్ ఆ రోజులైన రికార్డింగ్ అప్లోడ్ ఉంది దాని తర్వాత దానికి విన్న వాళ్ళు కూడా సాక్ష్యం అందరు పరిస్థితి కరెక్ట్ నువ్వు చెప్పిన ఆ రోజు క్యాప్ చెప్పలేదు అది వేరే వాళ్ళకి దేవుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాను బట్ నీకు మటుకు బయలుపరుస్తారు ఎందుకంటే నీకు చెప్పకుండా ఈ లోకంలో ఏం చేయడంట ఎకనామిక్ కొలాబ్ చేసిన పర్ఫెక్ట్ ఎకనామిక్ కొప్స్ త్వరగా రాబోతుందండి టూ థౌసండ్ నైన్టీన్ లో రిపీట్ అయినా ఎవ్రీ వీక్ టోటల్ ఎకనామిక్ కొలాబ్స్ ప్రపంచమంతా మీరు చూడబోతున్నారని ఎందుకు చూపించండి దేవుడు చెప్పండి నేను అక్కడ క్లెయిమ్ చేసిన ప్రామిస్ తన దాసులైన ప్రవక్తలకు ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏది ఇచ్చాడు అబ్రాహ్మకు చెప్పకుండా నేను ఏమన్నా చేస్తా అన్నాడా లేదా అబ్రాహ్నకు చెప్పకుండా నేను ఏమన్నా చేస్తానా ఏం చెయ్యడు మీకు చెప్పకుండా ఏమన్నా చేస్తాడా మీరు క్లెయిమ్ చేసుకోండి నీకు చెప్పకుండా ఏమైనా చేస్తాడా నీకు చూపకుండా ఏమన్నా చేస్తాడా అది మనకి ఎందుకంటే పెద్ద చర్చి మీది హండ్రెడ్ ఫైవ్ ఎంత నాకు తెలియదు ఫ్యామిలీస్ ఫైవ్ ఫ్యామిలీస్ టెన్ థౌసండ్ ఫ్యామిలీస్ మేజర్ బర్డెన్ మీకు ఉన్నది మళ్ళీ ఆ ఫైవ్ థౌసండ్ ఫ్యామిలీస్కి ఏం జరగబోతుందో నీకు చెప్పకుండా దేవుడు వాళ్ళని చేస్తాడా చెప్పండి నేనే తట్లనే అనుకుంటా నాకు చెప్పకుండా ఏం చెయ్యాడు దేవుడు నేను ఒకవేళ ఆ చర్చి సిస్టమ్ లో ఉంటే నాకు చెప్పకుండా ఏం చేయడు ఆయన గిఫ్ట్స్ గురించి మనకు తెలుసు ఇవన్నీ మిమ్మల్ని ఎన్ని గిఫ్ట్స్ పొందుకున్నావు నీకు తెలుసా ఒక భాషల మీకుంది కరెక్ట్ హీలింగ్స్ ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయా క్రాస్ చెక్ చేసుకున్నావా చేసుకోవాలా చేసుకోవాలి ఎందుకంటే పేదూర్ లైఫ్ నేను స్టడీ చేసిన కొంతకాలం కింద ఆయనకి స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అన్ని గిఫ్ట్స్ వచ్చినట్లు కూడా ఉన్నాయి ఏ టైమ్లో ఏ గిఫ్ట్ ఆయనకు వచ్చింది ఆయన సేవలు ముందుకు పోయే కొద్దీ ఏ గిఫ్ట్స్ ఆయన పొందుకున్నా క్లియర్గా ఉన్నాయి అక్కడ ఇంటి పైకప్పు మీద కూర్చొని వాళ్ళు పెంత కోస్త రోజు వర్షిప్ చేస్తున్నారు పెంత కోస్త చేస్తున్నారు జ్యూస్ చేస్తున్నారు కిందికొచ్చి కింద వాళ్ళు పండగ తీసుకుంటున్నారు వీళ్ళు పండగ తీసుకోకుండా పైన వర్షిప్ చేస్తున్నారు పెంత కోస్త చర్చ అని పేరు పెట్టుకుంటున్నారు వాళ్ళకి తెలివిందా పెంతకొస్తు పండగ రోజు ఎవరి మీద పరశురాత్మ పడింది పండగ చేస్తున్న వాళ్ళ మీద చేయని వారి మీద కింద పండగ చేసుకుంటారు జ్యూస్ శిష్యులేమో పైన వర్షం చేసుకుంటున్నారు అగ్ని నాలు కలవలే విభజింపబడి వాళ్ళని అభిషేకించింది పరశుత్మ ఎవరిని పైన పం పండుగ పండగ వారి మీద కింద పండగ పాల్గొన్న వాడికి ఎవరికి పరశురాత్మ అభిషేకం లేదు పెంతకోస్త పండగ చేసుకున్న వాడి మీద పరశాత్మ లేదు అభిషేకం లేదా ఆ రోజు ఎవడైతే పండగ చేసుకోకుండా పైన కప్పుల కూర్చొని వర్షప్ చేస్తున్నారో వాళ్ళని అభిషేకించింది వీళ్ళు పిచ్చాలో అర్థం కాక పెంత కోసం అని పేరు పెట్టుకున్నారు పెంత అంటే అభిషేకం లేదన్నట్టు ఎందుకంటే పొందుకుంది పెంతకోసం పండగ లేనివాడు ఎప్పుడైతే అక్కడ పర్షాతో పొందుకున్నారో వాళ్ళకి భాషల వరం అప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ గిఫ్ట్ అది దాని తర్వాత అక్కడ నుంచి కిందికి దిగొచ్చారు కిందికి దిగొచ్చి కింద అంతా పబ్లిక్ మీటింగ్ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ స్టార్ట్ చేసింది పేద ఐదు వేల మంది బ్యాప్సం పొందిన రోజు ఆ రోజు వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే ఒక్కొక్కరే వీడు మా దేశపు భాష మాట్లాడుతుండే మా దేశపు భాష మాట్లాడుతున్నారు అన్నారు అక్కడ వాక్యం చూస్తే అప్పుడు కొంత అంటారు తాగిండరా ఇంత పొద్దున్నే అని ఇంకొంత అంటున్నారు అప్పుడు పేర్తనంటే ఇది తాగినది కాదు యోగులు ప్రవచనం అంత్య దిన అందరి ఆత్మను కొమరిస్తా ప్రవచించిన యోగులు ప్రవచనం ఈరోజు నెరవేరింది అంటే ప్రాఫెసి గిఫ్ట్ అప్పుడు స్టార్ట్ అయింది కిందికి దిగి వచ్చినాక దాని తర్వాత అక్కడ నుంచి ఒక టెంపుల్ పోతున్నాడు శృంగారం అనే టెంపుల్ అడబోతుంటే ఒక కుంటోడు ఉన్నట్టు అయ్యా నాకేమన్నాయ్యి ధర్మం అప్పుడు పేరుంటే నా దగ్గర వెండి బంగారం లేవు నజరైనా ఏ స్పీస్ అని లేచి నడువు అన్నాడు హీలింగ్ గిఫ్ట్ అప్పుడు స్టార్ట్ అయింది దాని తర్వాత సీక్వెన్స్గా మీరు చూడండి పేదరు లైఫ్ ఎన్ని గిఫ్ట్స్ ఒకదాని తర్వాత ఒకటా తర్వాత అట్లా లైఫ్ లాంగ్ అయింది గిఫ్ట్స్ వచ్చినాయి ఆయనకి పౌరు అట్లా చూస్తాం ఒకేసారి గిఫ్ట్స్ దాన్ని ఎంత పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే అంత జాయ్ ఆయనకు వస్తుంటే నేను వాక్యం చూపించి క్లోజ్ చేస్తాను చూడండి ఆల్రెడీ హాఫ్ అవర్ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మాక్సిమం చూపించేసి నేను ముగిస్తాను యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇంగ్లీష్ 3 oh. years for the dance subject to like passions we have to train and train not on our perispectives ha 3 years varsham padaledu kada elia gurinchi maatladutunna akada aina edi e patrika jacob james 5 avadyamu 18 lunda hmm 17 18 18 దానికి ముందు ఏముంది సో ఏలియా గురించి మనకు తెలియదు ఏలి ఎంత పవర్ఫుల్ ఫెలో అనుకుంటాం కానీ హీఈ్ ఆల్సో లైక్ అజ్ అని చెప్తుండ మనకున్నట్లే బలహీనతలు ఉండే ఆయనకి అంటున్నాడు కానీ ఏలియా ప్రార్థన చేస్తే ఆయన ప్రేయర్ ఎట్లుండే అనేది అక్కడ చూపిస్తుండ అంటే ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ కదా ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి రావడము బయలు బలి పశు మీద బలి పశువుని దహించి వేయడము కందకంలలో నీళ్లు ఆవిరి ఆవిరి కావడం అంత అద్భుతంగా ఉంటాయి మిరాకుల్స్ కదా ఇక్కడ ఏముందంటే యాక్చువల్ మనం ఏం చూస్తామంటే ప్రార్థన చేస్తే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆగిపోయిన ఆ యొక్క బ్లెస్సింగ్స్ మళ్ళా బయటకు వర్షం రావడం అనేది త్రీ అండ్ ఇయర్స్ ఆగిపోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్తున్నాడు ఆయన ప్రేయర్ ఎట్లా అంటే ఏంటంటే కొన్నిసార్లు హర్డల్స్ ఉంటాయి లైఫ్ లో ఉండవని కాదు ఉంటాయి కానీ నీ ప్రేయర్ ద్వారా ఆ హర్డల్స్ పోతాయని చెప్తుండ ఆ వాక్యం ప్రకారంగా అండ్ మనం ఏంటంటే హర్డల్స్ గురించి బాధపడతా ఉంటాం ఇంగ్లీష్ లో వేరే ట్రాన్స్లేషన్స్ అన్న అఫ్లిక్షన్స్ అని అక్కడ వాటి గురించి బాధపడతానే ఉంటాం మనం మన లైఫ్ ఎట్లా అంటే ఒకసారి ప్రాబ్లం లా దూరిపోయినాం అనుకోండి యూ బికమ్ అ ప్రాబ్లం నేను నేర్చుకున్నది అది సర్వీస్ ప్రొఫెషన్స్ లో ఒకడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లంతోని వాడు ఎందుకు నిశాయిత స్థితిలో ఉన్నాడంటే వాడు ప్రాబ్లం అనుభవించి వాడే ప్రాబ్లంగా తయారైపోతాడు అందుకు వాడికి థాట్ ప్రాసెస్ పని మనం వాడిని ఎనేబుల్ చేస్తామన్నట్టు ప్రాబ్లం వేరేరా నువ్వు వేరేరా అని చెప్తామన్నట్టు నువ్వు ప్రాబ్లం కాదు నీకొక్క ప్రాబ్లం వచ్చింది దానివల్ల నీ థాట్ ప్రాసెస్ క్రిపుల్ అయింది అందుకు నువ్వు ప్రార్థన చేయలేవు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయలేవు నేను చెప్తున్నా నేనే నేను కూడా అనుభవంలో వచ్చిన వాడిని కూడా చెప్తున్నా కానీ ప్రాబ్లం ని పాకకు పెట్టేసి ఆయన స్థుతిస్తూ గనపరుస్తూ పాట పాడుతూ ఉంటానండి ఎందుకంటే ఇక్కడ మనం చూసినాం నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఆయనకు మహిమ వస్తుంది తర్వాత ఇక్కడ ఏముంది ఈ ప్రార్థన ద్వారా ఏలియా ఆ హార్డుల్స్ ని ఓవర్కమ్ చేసిండు మనం సాధారణంగా ఎందుకు ప్రవ్వా ఎందుకు ప్రవ్వా క్రైస్తవ ప్రార్థన కాదా చెప్పండి క్రైస్తవలే ప్రార్థన చేస్తారు ఎందుకు ప్రవ నాకు ఎందుకు ప్రవా నాకు ఎందుకు ప్రవ్వా సుఖం ఉన్నప్పుడు ఎందుకు ప్రభావనారా ఎవ్వడన్నట్టు ప్రార్థన సంతోషం ఎందుకు ప్రవా నాకు ఇంత సంతోషం ప్రార్థన చేసిండ కష్టం వస్తున్నా ఎందుకు ప్రభావం నాకు ఈ కష్టం అంటారు ఇది క్రిస్టియన్ లైఫ్ లో ఉన్న మేజర్ వీక్నెస్ కాబట్టి ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే నీ నీ ట్రబుల్స్ నీ హర్డల్స్ ని నీ ప్రార్థననే బయట తీసుకొస్తారు హర్డల్స్ నుంచి ఓవర్కమ్ చేస్తుంది ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా కాబట్టి మనం ఇప్పుడు కంప్లైంట్స్ చేయము ఎవరి కంప్లైంట్స్ చేయము ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే బ్లేమ్ చేయడం ఎవరిని బ్లేమ్ చేయం మనం ఎవరి బ్లేమ్ చేయం మనం బ్లేమ్ చేయాల్సినంత దృష్టి మీదనే మనం ఎవరిని బ్లేమ్ చేయము కానీ ఒకటి ఏంటంటే మనం అర్థం తీసుకోవాలా ఆయన ని అందు ఆనందించాలా అని ఉంది కదా హీ షుడ్ డి గ్లోరిఫైడ్ అని కదా అక్కడ వాక్యం ఒకసారి చూడండి లూకాసు వార్త చివరి పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన ఏలియా ఎట్లయితే సక్సెస్ చూసిండో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మనం ఆ రీతిగా చూడాలనేది వాక్యం లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చిన పర్లేదు ఇక్కడ పాయింట్ ఇంగ్లీష్ లో చూడండి విసుగా కానీ ఉంది కదా ఇంగ్లీష్ లో చూడండి ఏముంది ఆల్వేస్ టు ప్రేట్ టు ఫెయిట్ ఫెయింట్ అంటే చెప్పండి ఎవరా ఫెయింట్ అంటే అది ఆ జేమ్స్ రాంగ్ నంబర్స్ చూస్తే ఎందుకంటే ఇమ్మీడియట్లీ దాని మీద ఇట్లా పెడితే చెయ్యి ఆ ఫెయింట్ అనే పదం దగ్గర చేయి పెడితే స్ట్రాంగ్స్ నంబర్స్ చూపిస్తాయి యాక్చువల్ గా ఫెయింట్ అనేది ఒరిజినల్ మీనింగ్ ఏంది ఆ రూట్ వర్డ్స్ వెళ్ళి ఆ రూట్ వర్డ్స్ లో చూపిస్తాను నేను ఇప్పుడు నాకు అదే యాప్ లేదు కాబట్టి నేను చూపిస్తాను నేను ఫెయింట్ అంటే ఏంటంటే మీరు చెప్పండి ఫెయింట్ అంటే సాధారణంగా ఫెయింట్ అయిపోయిన చెప్తారు కదా మన భాషలో చెప్పాలంటే అక్కడ ఏముంది విసుగకా అని ఉంది విసుగు అంటే ఏం చెప్పండి విసుగు విరక్తి చెందడం ఇరిటేట్ గా అవడం ఇవన్నీ వస్తాయి అన్నట్టు సమస్యలు వచ్చినప్పుడు ఇరిటేషన్స్ వస్తా ఉంటాయి అన్నట్టు దాన్ని ఇంకోటి మీద చూపిస్తా ఉంటాము ఇంకా అది అయిపోతుంది అప్పుడు వాడు ఉంటాడు నువ్వు దుఃఖపడుతూ ఉంటావు నీ శత్రువు నీ శత్రువు ఆనందిస్తూ ఉంటాడు నువ్వేమో ఫెయింట్ అయిపోతుంటావు చూడండి ఈ రోజులో ఎంత క్రైస్తవ జీవితంలో ఫెయింట్ అవుతున్నారు చెప్పండి ఫెయింట్ అవుతున్నారు కదా మ్యారేజ్ లైఫ్ ఫెయింట్ అయిపోయినాయి ఫ్యామిలీ లైఫ్ ఫెయింట్ అయిపోయినాయి బిజినెస్ లైఫ్ ఫెయింట్ అయిపోయినాయి ఎడ్యుకేషన్ ఫెయింట్ అయిపోయింది పర్సనల్ లైఫ్ ఫెయింట్ అయిపోయినాయి నేను ఒక చర్చ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు యంగ్స్టర్స్ గురించి అక్కడ ఓ బ్రదర్ చెప్తుండ్రు బ్రదర్ ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకోతే బ్రదర్ ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డివోర్స్డ్ బ్రదర్ ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అమ్మాయిల అబ్బాయిలు అందరూ ఆల్రెడీ డివోర్స్ సిటీలో అది అంత భయంకరమైన క్రిస్టియన్ లైఫ్ నేను చూస్తున్నా ఈరోజు వరల్డ్ వైడ్ ఫినామీనా మన దగ్గరకు వచ్చేసింది హైదరాబాద్ లో ఫెయింటెడ్ మ్యారేజెస్ ఫెయింటెడ్ ఫ్యామిలీస్ భయంకరం కదా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు ఫైంట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలా ఆ వాక్యం మళ్ళీ సార్ చదవండి ఆల్వేస్ అండ్ నాట్ టు అంటే ఇఫ్ యూ డోంట్ ప్రే ఆల్వేస్ యూ విల్ ఫైంట్ సింపుల్ ప్రిన్సిపల్ అది If you don't want to faint, always pray If you pray always, you will never faint అది పాయింట్ అక్కడ కాబట్టి ఈ ఈ ఆల్వేస్ అనే పదము మనకి హైలైట్ చేయాలి ఎందుకంటే ప్రతి దానికి ప్రేయర్ చేయాలి మనం ఎందుకంటే అదొకటే మనకి వెపన్ కదా అదొకటే పవర్ మనకి ఇచ్చేది ప్రేయర్ పవర్ అన్నప్పుడు మీకు తెలుసు ఆల్వేస్ టు ప్రేయర్ నువ్వు చేయకపోతే ఫెయింట్ అవుతున్నావు అన్నట్టు ఆ ఫెయింట్ అయినప్పుడే వాడు నేను బాగా ఆడుకుంటాడు అన్నట్టు కాబట్టి ఒక లాస్ట్ వాక్యం చూడండి దేవుడు మాట్లాడకపోతే ఎంత భయంకరం అంటే నేను కొన్ని సంవత్సరాల క్రితము దీని గురించి దీర్ఘంగా ధ్యానించిన ఆ ఏలి సామ్యాల గ్రంథాలు చూస్తాం మొదట ధ్యానంలో ఏలి ఒక యాజకుడు కానీ దేవుడు మాట్లాడడం బంద్ చేసిండు ఆ యాజకుడితో నేను ఎంతో చూపిస్తా యాజకులు ఓల్డ్ ఓల్డ్ లో దేవుడు వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసిండు ఎందుకు బంద్ చేశారు చెప్పండి ఎక్కడ కూడా నేను చూడలే యాజగ్లతో దేవుడు మాట్లాడినట్టు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు ప్రీస్ లతో ప్రీస్ట్ బిజీ ఉంటాడు వాడు ఎప్పుడు మెకానికల్గా ఉంటాడు వాడి లైఫ్ ప్రీస్ట్ తో ప్రాఫిట్స్ తోనే మాట్లాడింది దేవుడు బైబుల్ అంతా అందుకు మనం ప్రాఫిటిక్ మోడ్లకి వెళ్ళిపోలే మినిస్ట్రీ ఎందుకంటే నీతో దేవుడు మాట్లాడాలంటే నీకు ఆ గిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ అందుకే కొరంతియన్స్ లో కూడా చెప్తాడు ఆత్మవరాల గురించి ఆసక్తితో అపేక్షించండి మరీ విశేషంగా ప్రవచనవరం అంటాడు కానీ మన చర్చ సిస్టమ్స్ ఎట్లుంటాయి చెప్పండి భాషల వరంకే కదా ఇంపార్టెన్స్ ఇస్తాం పొందుకున్నాక ఇంకా దానికి ఎందుకు నువ్వు ఆల్రెడీ పొందుకున్నావు ఇప్పుడు భాషలని ఇంటర్ప్రిట్ చేసే కొరకు ప్రయాసపడదాం దాని తర్వాత ప్రాఫెస్ ఎందుకంటే పౌన్ చెప్పింది స్పెషల్గా మరీ విశేషంగా ప్రవచన వరం గురించి ప్రయాసపడమంటాడు అంటే ప్రతి గిఫ్ట్ దేవుడు తన ఇష్టం తన ఇష్టం చెప్పిన పంచి పెడతాన ఉంది పరసుదాత్ముడు కానీ హోలీ స్పిరిట్ గిఫ్ట్ మట్టుకు నీ ఎబిలిటీ మీదనే నీ కోరిక మీదనే ప్రాఫెసి గిఫ్ట్ నీకు లేకపోతే నీ తను మాట్లాడాడు దేవుడు గ్యారంటీ అది నీకు అవకాశం ఇవ్వట్ నీ తను మాట్లాడాడు నీకు ఏ ప్రాఫెసి కూడా అర్థం కావు బైబిల్ బైబిల్ అంతా ప్రాఫెస్ ఇవ్వాల పెద్ద చర్చను నడిపించాలంటే నీకు ఈ గిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు ఒకసారి ఒక స్ట్రేంజ్ గిఫ్ట్ ఇచ్చింది దేవుడు మీరన్నా చెప్పడం మళ్ళీ గిఫ్ట్ ఇస్తే నువ్వు ఏం చేసినావు ప్రాక్టీస్ చేసినావు అంటే చేసినా కానీ నాకు భయం వేసింది ఇట్లా మొహం చూసి నీతో మాట్లాడుతుంటే నీ హృదయం నీ పరిస్థితి నీ లైఫ్ అంతా చెప్పేస్తుంది ఆ గిఫ్ట్ ఇచ్చింది దేవుడు నాకు ఫాదర్ కు ఉండే గిఫ్ట్ చర్చిలో ఒక సిస్టర్ వచ్చింది బ్రదర్ నాకు ప్రార్థన చేయండి అంటే మా డాడీ ప్రార్థన చేస్తున్నాడు సిస్టర్ మీ హస్బెండ్కి ఇంకొక స్త్రీ ఉంది సిస్టర్ అంటే ఏం మాట్లాడుతున్నావు బ్రదర్ అని మా ఫాదర్ మిది కోపన్కి వచ్చిందమ్మీ నెక్స్ట్ డే వచ్చి ఏడుచింది ఆయన కాలం మీద పడి మీరు చెప్పింది నిజమైంది బ్రదర్ అని ఆయనకి ఆ గిఫ్ట్ ఉండే ఇట్లా చూసి కండలో చూసి మాట్లాడుతూ మాట్లాడుతూ లైఫ్ అంతా చెప్పేసేటోడు ఆ గిఫ్ట్ నా దగ్గరకు వస్తే నేను ఏం చేసినా తెలుసా నాకు చూపించి ఒక బ్రదర్ కి పాజిటివ్ వచ్చిండే ఆయన చర్చలోనే వస్తే ప్రార్థన చేస్తా ఈ బ్రదర్ ఇట్లా బాగుంటాడు ఆయన ఎంత డీటెయిల్ అంటే రాత్రి వన్ వరకు ప్రార్థన చేసేవాడి అతని గురించి నేను వేరే వాళ్ళ గురించి ఎక్కువసేపు ప్రార్థన చేస్తా మినిస్ట్రీలో ఫాస్టర్ల గురించి కొంతమంది ఫాస్టర్లు చనిపోతారు అనేసి నాకు దేవుడు బయలుపరుస్తుంటాడు వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తుంటాడు ప్రవ్వా అవి పెద్ద చర్చలు ప్రవ్వా ఆ పాస్టర్ చనిపోతే చెదిరిపోతే గొర్రెలు ప్రవ్వా అని ప్రార్థన చేస్తాను అటువంటి బర్డే నాకు ఇచ్చింది దేవుడు ఎంతమంది ఫాస్టర్లు ఈ సంవత్సరం చనిపోబోతారు అని నేను చెప్పేవాడు మినిస్ట్రీలో అవి హైలైట్ చెయ్యండి నేను బయటికి ఎందుకంటే నాకు ఎందుకు చూపించిండే దేవుడు నువ్వు ప్రేయర్ చేస్తే ఆపేస్తాడు దేవుడు మా అన్న చనిపోకముందు ఫైవ్ ఇయర్స్ ముందే చెప్పిండి మీ అన్న చనిపోతున్నాడు ప్రభావ ఆయన లైఫ్ ఎక్స్టెండ్ చేయి ప్రభా ఎజ లైఫ్ ఎక్స్టెండ్ చేసినా ప్రార్థన చేస్తే చేస్తా చేసిండి ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ అడిగితే నేను చేయను చెప్పిండి ఆయన అలాంటి దేవుడు మాట్లాడే దేవుడు కష్టంగా మాట్లాడతాడు మన ఎందుకు మాట్లాడతాడు ఏదో ప్రిన్సిపల్స్ నీలో లోపం ఉన్నాయి నువ్వు ఏదో పాటిస్తలేవు ఆర్ యు టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అట్లానే ఉండొచ్చు క్రైస్తవ జీవితాలు నాకేం లేదునే నేను ఆల్రెడీ ఆనంటే నేను ఆల్రెడీ అభిషేకా నేను రక్షణ పొందిన నా పోలీసులు అనైంట ఉంది నాకేం కాదు అనేది టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ నువ్వు ఆయనతో అటువంటి సహవాసంలో లేవు నీతో మాట్లాడాలా ఆయన ఆయన స్వరం నువ్వు వినాలా అన్న అటువంటి సహవాసం నువ్వు లేవేమో అనేది చూడండి చూడు సువార్త ఆరో అధ్యాయము అరవై వచనంలో ఒకటి ఉంది ఏలియత్తో మాట్లాడలేదు గాని సమీలతో మాట్లాడి దేవుడు ఏలియ చడుతున్న సమయాలతో ఏం మాట్లాడిండే నాయన దేవుడు సమయల్ అయ్యా నీతో మాట్లాడలేదు నాతోనేది మాట్లాడుతున్నా అన్నాడా సమీర్ చెప్పండి మీరు గొప్ప దైవ జనం గదమ్మాలని తను ఎందు మాట్లాడలేదని అగలరా సమయల్ అలా అడిగింటే ఎయిలీ లైఫ్ అట్లు ఉండకపోయేది అన్న పిల్లలు చనిపోయేవాలి చూడండి అరవై మూడవ వచనం ఏముంది ఆరో అధ్యాయము అరవై మూడవ వచనం ఆత్మ తర్వాత చూడండి చాలా ఇంపార్టెంట్ వాక్యం అది ఇక్కడ నేను క్లోజ్ చేస్తా వాక్యం ఎందుకు ఆయన కండిషన్ పెట్టిండు ఎందుకు మీరు ఆ అబండెంట్ లైఫ్ చూడలేకపోతున్నారు ఎందుకు ఆ హ్యాపీనెస్ జాయస్ లైఫ్ మీరు చూడలేకపోతున్నారు మనం జాయస్ గుండడం ఆయన ఇష్టమంటుంది ఈ వాక్యంలో ఏమో చూడండి మై వర్డ్స్ ఆర్ స్పిరిట్ కదా స్పిరిట్ ఇన్ లైఫ్ ఏమే మళ్ళా సార్ చదవండి ఇంగ్లీష్ కాబ చూడండి ఆయన వర్డ్ లో స్పిరిట్ ఉంది కదా ఆయన స్పిరిట్ లో లైఫ్ ఉంది అంటుంది వాక్యం తర్వాత దట్ ఇంపార్టెన్షన్ ఆఫ్ లైఫ్ అంటే ఆ స్పిరిట్ ద్వారా లైఫ్ ఉంటుంది లైఫ్ వస్తుందంట అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ యూ లివ్ బై అప్పుడు కాబట్టి ఆయన తను మాట్లాడినప్పుడు ఆయన్ని తను మాట్లాడినప్పుడు ఆ లైఫ్ నీళ్ళకి వచ్చేస్తుంది అన్నట్టు చెప్పండి ఇప్పుడు మళ్ళీ మీరేం చేయాలా ఆయన వాయిస్ వినాలా నాకు చాలా జ్ఞాపంది ఆయన వాయిస్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఒకసారి నా తను ఆ రోజు లాంగ్ ఇయర్స్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎన్నిసార్లు నేను క్షమించాలన్నాడు నిజంగా విన్న నేను ఆ స్వరం ఎన్నిసార్లు నేను క్షమించాలన్నాడు అంటే వీఆర్ రిపీటెడ్లీ ఫాల్టరింగ్ అన్నట్టు క్రిస్టియన్ లైఫ్ లో రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాం మనం ఎన్నిసార్లు నీకు క్షమించాలన్నప్పుడు ఆ రోజు నాకు జ్ఞాప ఉంది ఆ స్వరం వినగానే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది బాడీ కదులుతలేదు ఏ నా శరీరంలో ఏ అవయవం కదులతలేదు ఉత్త స్వరం నా నోట్లకి మాట కూడా వస్తలేదు అంత భయంకరంగా ఉంటుంది ఆయన స్వరం ఎందుకంటే సృష్టికర్త కదా ఆ స్వరం ద్వారా నేను సృష్టి మొత్తం సృష్టించబడింది ఆయన తలుచుకుంటే ఒక మాట మాట్లాడితే ఆయన నోట్ల నుంచి మాట వస్తే జీవం వస్తుందని ఉంది అక్కడ వాక్యం కాబట్టి ఈ ప్రిన్సిపల్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే నేను నా సేవలో ఎక్కడపైన ఇది ప్రాక్టీస్ చేస్తాను మిరకుల్స్ అద్భుతం ఎన్నో మిరకుల్స్ నేను చూస్తా ఉంటా లైఫ్ లో క్రిస్టియన్ లైఫ్ లో ఈ హౌ టు స్పీక్ అంటున్నాడు ఇప్పుడు వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ లో బోన్స్ తో మాట్లాడితే బోన్స్ లైఫ్ వచ్చిందా లేదా మీరు మాట్లాడాలా అది ప్రిన్సిపల్ అది నువ్వు కూడా మాట్లాడచ్చు ఎందుకంటే నీలో ఉంది స్పిరిట్ ఇప్పుడు ఏ స్పిరిట్ నీలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అది లైఫ్ ఇస్తుంది నువ్వు దేంతో మాట్లాడేది లైఫ్ ఇస్తుంది నేను గమనించిన మెటీరియలే కాదు ఇమ్మెటీరియల్ థింగ్స్ కూడా నాన్ మెటీరియల్ థింగ్స్ కూడా రిఫ్రిజిరేటర్ పనిచేయలేదు అనుకో నేను దాంతో మాట్లాడతాను మీకు స్ట్రేంజ్గా ఉండొచ్చు సేవ విధానం వాక్య విధానం నేను వస్తువులతో మాట్లాడతాను ఎందుకంటే వాక్యం ఉంది నేను ఇప్పుడు చూపించా ఒక వాక్యం ఉంది అందుకు యూ కెన్ స్పీక్ టు థింగ్స్ దే విల్ లిజెంట్ గానే ఉంది ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ ఇన్ ఆల్ థింగ్స్ అనే డ్యూటోనమి వాక్యం దే విల్ లిజెంట్ యూ నువ్వు దేనితో మాట్లాడుతా అది వింటది బోన్స్తో మాట్లాడినప్పుడు వింటది అది వింటదా లేదో చెప్పండి నువ్వు మళ్ళీ మాట్లాడినావు ఎప్పుడన్నా బోన్స్తో నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది దేవుడి బోన్స్తో మాట్లాడి నీకు నేను మాట్లాడిన అందుకు చెప్తున్నా మాట్లాడితే డాక్టర్స్ ఉన్నాడు దీనికి సర్జరీ అవసరం లేదన్నారు చెప్పండి అంటే అది జరిగిందా లేదా కార్యం ఎక్కడన్నా హాస్పిటల్స్ పోతే నేను మాట్లాడతా నీ ప్రాబ్లం ఏంది కిడ్నీ ప్రాబ్లం నేను కిడ్నీస్ తో మాట్లాడతా కిడ్నీస్ ఆఫ్ దిస్ మ్యాన్ అని మాట్లాడతా మెడికల్ డిక్షనరీలో అది యాక్సెప్టెన్స్ లేదు కదా బైబిల్లో వాక్యం ఉంది నా అంతరంగం నా సమస్తమా అని స్టార్ట్ చేస్తాడు ఆయన దావిద్రాజ్ ప్రార్థనలు అంటే ఎవ్రీ అవయవం వింటది మాట్లాడుతున్నది వాక్యం చూపించాల ఖైంతో మాట్లాడుతున్న దేవుడు నీ తమ్ముని రక్తం మాట్లాడుతుంది నాతో నేల నుంచి అంటే మౌత్ ఎక్కడ చెప్పండి మెడికల్ సైన్స్ యాక్సెప్ట్ చేస్తుంది అది రక్తం మాట్లాడుతున్నప్పుడు అది వింటదా లేదా నేను మాట్లాడతా లుకేమియం ఉంది అనుకోని లుకేమ్ తో మాట్లాడతా బ్లడ్తో మాట్లాడతా రెసిస్టిట్ ఇన్ జీజస్ నేమ్ కిక్ ఇట్ అవుట్ కిడ్నీస్ ఫిల్టర్ ఇట్ అవుట్ అట్లనే మాట్లాడతా నేను అట్లనే ప్రేయర్ చేస్తా ఎందుకంటే ప్రాక్టీసింగ్ ఫెయిత్ వి డోంట్ వాక్ బై సైట్ వీ ఓన్లీ వాక్ బై ఫెయిత్ క్రిస్టియన్ లైఫ్ లో అన్ఫార్చునేట్లీ ఆల్ వాక్ బై సైట్ నా తెలుసు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాం వాకింగ్ బై ఫెయిట్ అప్పుడే మీ లైఫ్ లో అబండెన్సీ అనేది చూస్తారు అబండెంట్ లైఫ్ ఐ కేమ్ టు గివ్ అబండె బికా ఐ లీవ్ యూ ఆల్సో లివ్ అన్నాడ బికాజ్ ఐ లివ్ యూ ఆల్సో లివ్ అండ్ ఐ కేమ్ గివ్ లైఫ్ నాట్ డెత్ అండ్ ఐ కేమ్ టు గివ్ ఇట్ అబండెంట్లీ అన్నాడు మళ్ళీ అబండెన్స్ అంటే అన్ కదా సింబల్ అటువంటి అన్ లైఫ్ మీకు ఇస్తా అంటున్నాడు ఇప్పుడు మీరు మాట్లాడండి ప్రతి అవయవంతో మాట్లాడండి దావిద్రాజు మాట్లాడండి అట్లా సెల్ఫ్ దానికి సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకున్నాడు తన అంతరంగంలో ఉన్న సమస్తం అంతరంగంలో ఏమంటే మెడికల్ సైన్స్ ప్రకారంగా అనాటమీ ప్రకారంగా ప్రతి అవయవంతో మాట్లాడాలి నువ్వు అది ఫంక్షన్ చేస్తే ఎందుకంటే దాంట్లో ప్రతి దాంట్లో దేవునికి ఆత్మ జీవాత్మ అని నాసిక రంగంలో ఊదినప్పుడు జీవము పోయింది ప్రతి శరీరంలోని ప్రతి అంతకుముందు డెడ్ బాడీ ఆడడం మట్టితో తయారు చేసినాక శరమం వచ్చినాక ఆయన డెడ్ బాడీ ఆ డెడ్ బాడీలోనికి జీవాన్ని ఊదిండు అయినా కదా డెడ్ బాడీ నుంచి జీవం వచ్చింది మన దాన్ని కాపాడుకోకుండా మళ్ళీ డెడ్ బాడీ అయింది అయినా ఏస్ వచ్చి మళ్ళా మా డెడ్ బాడీని మళ్ళీ జీవం చేసిండు అది ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మనం కూడా అంతే నీ శరీరంలో ఏ అవయవము డయ్యంగ్ అవుతుందో చెప్పండి మీరు మాట్లాడితే దాంట్లో జీవం వస్తుందా లేదా ఇది ఫెయిత్ నాట్ సైన్స్ సైన్స్ నిలబడలేదు దాని ముందు గ్రావిటీ దేవుడే పెట్టిండు ఎందుకు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీపుల్ టువర్డ్స్ దిస్ ఇట్ కెనాట్ ఫ్లై కానీ ప్రార్థన జీవితంలో ఏలియా లేచిండా లేదా గాలిలోకి యాంటీ గ్రావిటీ అగేన్స్ట్ గ్రావిటీ లేచిందా లేదా సుడిగుండం తీసుకోడిగాలి తీసుకోపోయింది పైకి నార్త్ నుంచి తీసుకోపోయి క్రిందికి సౌత్ తీసుకొచ్చి పాడేసింది ఆయన సౌత్ లో లెవెన్ ఇయర్స్ సేవ చేసిండే ఏలియా అది ఎవరు జబ్బర్ ప్రీచింగ్ ఎక్కడ మిల్లని తట్స్ పాసిబుల్ ఆయన ప్రార్థన చేస్తే ఎవరు ఏలిషానా ప్రార్థిస్తే గొడ్డలి తేలిందా లేదా నీలల్లా గొడ్డలి తేలిందా లేదా నీలల్లా యాక్స్ పోయింది ఎవరిదో పక్కింటి గొడ్డలి తీసుకొచ్చినట్టు శిష్యుడు ఆ గొడవలు పోయి బాయిలో పడింది చెరులో పడింది ఈయనొచ్చి అయ్యా పక్కింటి తీసుకొచ్చిన గొడ్డలి చెరలో పడిపోయిందంటే ఏలియ ప్రార్థించొడ్డలి లేచిందా లేదా యాంటీ గ్రావిటీ సో నేను అనేది ఏంటంటే క్యాన్ యూ ట్రై అ ప్రేయర్ లైక్ దట్ ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ పొందినాక మీ మినిస్ట్రీలో అవి ప్రాక్టీస్ చేయాలా ఒక జనరేషన్ వరకు అవి రివీల్ కాలేదు ఇప్పుడు మన టైంలో రివీల్ అయినాయి కాబట్టి నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీ పోవాలా నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఇట్లా ప్రార్థన చేస్తే ఈ ప్రిన్సిపల్స్ పాటించి ప్రాక్టన్ చేస్తే ఆయన గ్లోరిఫై అవుతాడు యూ విల్ హావ్ జాయ్ లైఫ్ ఉందా ఇందాక వాకింగ్ చేసినా ఆ ప్రేయర్ కి రిజల్ట్ రావడం వల్ల ఇట్ బ్రింగ్స్ జాయ్ ఇన్ టు అంటే హీ వాంట్స్ యూ టు ఎంజాయ్ నీకు జాయ్ రావాలా డిప్రెషన్ కాదు సైతాన్ని డిప్రెషన్ తీసుకొచ్చి పెడతాడు కానీ ఏమిటంటే నేను నీకు జాయ్ ఇస్తాను నేను నీకు అపండెంట్ లైఫ్ ఇస్తాను కాబట్టి దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం అయితే ఎంతకంటే ఇంకేం చూపించగలం వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి కౌంట్లెస్ వాక్యాలేనా ప్రేయర్ సంబంధించిన విశ్వాస సహితమైన ప్రాణ రోగి నిశ్వసపరచను నేను ఆ వాక్యాన్ని పాటించి ప్రాక్టీస్ చేస్తా ప్రేయర్ చేస్తాను ప్రతి టైం ఎవరికైనా ప్రేయర్ చేయాలంటే ఆ వాక్యం రెఫరెన్స్ చూపిస్తాను కిడ్నీస్ గురించి ఉంది బైబుల్లో నేను చూసిన వాక్యం కిడ్నీస్ గురించి ప్రేర్ చేయమంటాడు దేవుడు హార్ట్ అండ్ కిడ్నీస్ అనే ఉంది వాక్యమే అట్లా నేను ఎప్పుడు వినలే ఈ లాక్డౌన్ అన్నీ రివీల్ అయినాయి నాకు ఆ హార్ట్ కంటే కిడ్నీ చాలా ఇంపార్టెంట్ అని చూపించం దేవుడు నాకు ఎందుకట్లా నేను ఇప్పుడు అంత డీటెయిల్ గా చూపించాను గానీ నీకు ప్యాషన్ మీరు నేర్చుకోండి మనం రీసెర్చ్ చేయాలా దేవుని వాక్యం ఆసక్తి లేఖను పరిశోధించలేదా మీరు అని అంటాడు దేవుడు లేఖనాలను మొదట ఏం రాయబడింది మీరు చూడలేదా చదవలేదా పరిశోధించాలా మనం వీటిని బాగా పరిశోధించాలా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ముందుకు వచ్చి టైం అంతా వృధా చేసుకుంటున్నాం కానీ వాక్యాలు ధ్యానించాలా మనం డెప్ దీప్కి వెళ్ళిపోవాలి ఎందుకు విజన్స్ చూడగలిగిన వాళ్ళు ఎందుకు లిటరల్ గా అవి చూడగలిగినరు గెహాజీ భయపడుతున్నాడు శత్రువులు వచ్చేస్తున్నారు మనం గెలవగలమా అప్పుడు గెలీషా అని కాళ్లం కాళ్లం ముట్టి ఇప్పుడు చూడన్నాడు దేవదూతలందరు ఖడ్గాలు పట్టుకోనిపిస్తు మన లోకంలో మనమే కాదు మనతో పాటు ఏం తెలుసు అన్నారు ఢీమన్స్ కూడా ఉన్నాయి తిరుగుతా ఉన్నాయి ఏం చేయలేరు ఎందుకంటే మనకి స్పెషల్ అనాయింటింగ్ ప్రొటెక్షన్ బై హిస్ బ్లడ్ ఉంది కాబట్టి వాళ్ళు మనం ముట్టలేరు కానీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అంతా మీరు హృదయాల్లో చూడండి అందరినీ అనిపిస్తారు మీకు అటువంటి మినిస్ట్రీకి దేవుడు మిమ్మల్ని సిటర్చాలా ఈ ఆటంకాలు మిమ్మల్ని ఆపుతాయా ఆపుతాయా చెప్పండి ఆపవు నెక్స్ట్ లెవెల్ కివాలంటే చెప్పండి నెవర్ బి హ్యాపీ విత్ వాట్ ఎవర్ యు హ్యావ్ అబండెంట్ లైఫ్ అన్నట్టు ఆయన అబండెంట్ లైఫ్ కి ట్రై చేయండి ఇప్పుడు స్టార్ట్ స్పీకింగ్ టు యువర్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ మీ బాగన్సే కదా ఇప్పుడు నాకు ఇప్పుడు మాట్లాడతాను పెయిన్ గెట్అట్ ఆఫ్ చూసాం నొప్పిందంటే నొప్పి లేదంటే ప్రాక్టికల్ గా నేను చూస్తా ప్రాక్టికల్ గా చూస్తా ప్రేయర్ చేస్తే అది జరగడం అదే ప్రాక నాన్స్ పర్టికులర్ వాళ్ళ అథారిటీ పొజిషన్స్ ఏ గవర్నమెంట్ ఆఫీస్ చెప్పాయి వాళ్ళ దగ్గర టీమన్స్ యూ కెన్ స్పీక్ టుమన్స్ ఎందుకంటే శత్రు ఎలాగూసిన శత్రు బలంతటి మీద మీకు అధికారం ఇచ్చినట్టు సింహంలను నాగపాలను తొక్కుటకు మీకు అధికారం ఇచ్చినట్లేము శత్రు బల మంతటి మీద అధికారం ఇచ్చినట్టు చెప్పండి వాడు నీ మాట వినాలా యు అథారిటీ నువ్వు మాట్లాడితే అది వింటది ఎందుకంటే నువ్వు చెప్తావు ప్రభ్వా నువ్వు నాకు ఇచ్చినవి అధికారము నీ మహిమ పర్వం ఇప్పుడు నేను వాడుతున్నాను ఐఎమ్ స్పీకింగ్ టు దిస్ డీమన్స్ ఆ గవర్నమెంట్ ఆఫీస్ మనకు డీమన్స్ తర్వాత మాట్లాడతారు డిమన్స్ ఆఫ్ దిస్ మేనేజర్ I command you not to interfere with my papers. Release those papers. And when you ask them, they will be able to do it. Why do you ask them? What experience is <laughs> Lisa. Lisa is <laughs> a lot of time. Lisa is a lot of time. Lisa is a lot of time. She is a lot of time. She is a lot of time to practice in the vice chancellor room. Release my papers in Jesus name. Demons don't touch my papers. What do we do? Demons do bind. Right? Right? బైండ్ చేస్తే అవి ఏం జరగల అవి ఏం చేయాలి కదా అవి బైండ్ చేస్తే గెలసినీయ ప్రాంతానికి పోయినప్పుడు వాడు ఆ యొక్క సమాధులకి వెళ్ళి పరిగెత్తుకుంటే సేన అనే దయంలో సేన అంటే సెవెన్ థౌసండ్ నైన్ సోల్జర్స్ ఒక్క మనిషిలో అన్ని దయాలు ఉండగలవు పెద్ద హౌస్ ఇది యేశు ప్రభు ఉన్న ఎత్తి మనం యశ్ ప్రభు వచ్చి కూర్చుంటాడు మన హృదయంలో కానీ వాడు హృదయంలో ఎన్నో దయాలు వచ్చి అవి వచ్చి ప్రభును అడుగుతున్నాయి ప్రవ్వ మమ్మల్ని పంపించక నేనని ప్రార్థన చేస్తున్నాయి అది మమ్మల్ని దేశంలోకి పంపించక మేము దేశంలో కొన్ని వేల సమాచారం చిన్నాం బ్రవ్వ ఇక్కడ పోంపు ఇక్కడ నుంచి పో మమ్మల్ని ఎలగొట్టద్దు మా టైం ఇంకా రాలేదు జడ్జిమెంట్ టైం కనీసం మా పందులలో పంపించే దాని తర్వాత మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు ఆయన పర్మిషన్ ఇచ్చింది కానీ వాటిని బంధించిండ మనం బంధిస్తున్నాం బాగా అర్థం చేసుకోండి వన్ లెవల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంతకాలం ఉండే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవి నీకు పని చేస్తాయి ఎందుకంటే అవి నీ సర్వెంట్స్ అవి నీకు పని చేసి పెట్టాలి ఎందుకంటే దేవుడు అందుకొరికే మనల్ని తయారు చేసే అందుకోరికే వాటిని తయారు చేసి దూతలని కాపుదలకి ఇచ్చింది నీకు డామేజ్ కాకుండా నిన్ను కొట్టనియకుండా నీకు అపవాదం అపాయం రానియకుండా నీ చుట్టూ ఖర్చు ఆ టీ మంత్స్ నీ సర్వెంట్స్ లాగా పంపెట్టి దేవుడు వాటిని బంధించేసి మనం పంపించేస్తున్నాం వాడేం చేస్తున్నాడు బంధించేస్తే మూలక కూర్చుంటుండు నీ సమస్య అటనే ఉంటుంది నీకు రెస్టరేషన్ వస్తలేదు ఎందుకంటే వాక్యం నేను చూపిస్తా వాడు నీ దగ్గర దొంగిలించిన సెవెన్ టైమ్స్ నీకు రెస్టోర్ చేసుకోవాలని ఉంది వాక్యం మళ్ళీ నువ్వు అవన్నీ పాటించలేదు ఇంతకాలం ఎందుకంటే రివల్యూషన్ లేకుండే మనకి వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి మళ్ళీ రెవల్యూషన్ వచ్చినాకా నువ్వు పాటించాలని నేనే పాటిస్తా డీ మనస్ వాటికి లీవ్ దిస్ మ్యాన్ రెస్టోరింగ్ ఆల్ దట్ యూ హ్ స్టోలెన్ ఫ్రం హీమ్ సెవెన్ టైమ్స్ యు ఆర్ సపోజ్ టు రెస్టారెంట్ ఆ ఇచ్చిపోవాల్సిందే అంతే ఎన్ని సంవత్సరాలు ఈ వ్యక్తి నుంచి దొంగలించినవో అవన్నీ నువ్వు ఏడు మార్లు వీడికి ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే నువ్వు ఉండవేందుకు వాళ్ళిచ్చి వెళ్ళిపోవాల్సిందే అప్పుడు అబండెంట్ లైఫ్ వస్తాయి కాబట్టి ఈ ప్రిన్సిపల్ మనం పాటిద్దాం స్పీక్ టు ఎందుకంటే ఎక్కువ సైంటిఫిక్ గా ఇన్వాల్వ్ అయితే వాక్యంగా నువ్వు ప్రార్థన ఇవ్వవు నా తెలుసు అదే పవర్ కదా ఆయననే వాక్యంగా ప్రవర్ కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని పాటిస్తాం ప్రాక్టీస్ చేద్దాం అద్భుతాలు చేస్తాం మన జీవితంలో మనమే కాదు మినిస్ట్రీ లైఫ్ లో అనేకల జీవితాలు అద్భుతాలు చేయాలి ఎంత మంది టెస్టిమోనిస్ ఇస్తారు కదా సై ప్రిన్సిపల్స్ చెప్పినప్పుడు ఒకటి చెప్పి ముగిస్తా వాక్యం ఒక ఆయమే అతడు ఒంగోల్ దిక్ జగన్ అందరికి ఇంగ్లీష్న్నాడు బ్రదర్ నా పేరు మటుకు లేదు బ్రదర్ మీరు ప్రార్థన చెయ్యండి బ్రదర్ నా పేరు వాళ్ళు పెట్టేటట్లు అందరికి ఆల్రెడీ అలాట్ అయిపోయిన ఇంట్లో నాకు ఇవ్వలేదు నా పేరే లేదు అందులో నేనే నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు ఎవరైతే ఆ అధిపతి ఆయన దగ్గర నిలబడు నేను ప్రార్థన చేస్తున్నాను ఆ దగ్గర ఉన్న డీమన్ కి నేను గద్దెస్తున్నాను ఈమె పేరుని అందులో పెట్టించామని అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడు ఈమె పేరు అందులో పెడతాడు నేను ప్రార్థన చేస్తున్నా రాత్రి ఫోన్ చేసి నేను ప్రార్థన చేస్తాను వందనాలు గారు నా పేరు లేదు నాకు రాదనుకున్నాను కానీ ఎన్ పోగానే నా పేరు అలా రాసింది ఆయన నాకు ఇల్లు అలాటయిందన్నది ఇట్లాంటి ఇంపాసిబుల్ థింగ్స్ కూడా చూడగలుగుతున్నాము ఈ ప్రిన్సిపల్స్ పాటించడం వలన కాబట్టి మీరు పాటించుకోండి నేను కాదు పాటించాల్సింది మీ లైఫ్ లో మీ లైఫ్ లో మీరు పాటించుకోండి దాని తర్వాత మీరు టెస్ట్ మోనిస్తారో ప్రాక్టీస్ చేస్తారో నెక్స్ట్ వైబ్రెంట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి మీరు తయారవుతారు అదే మీకే ప్రభు మహిమ పంచబడాలి ప్రార్థన చేసిన యూ విల్ బి గ్లోరిఫైడ్ వేన్ యూ ప్రే అండ్ యువర్ ప్రేయర్స్ ఆన్సర్డ్ దాని తర్వాత మీ సంతోషము సంపూర్ణం ఆగుంట ప్రార్థించమన్నాడు కాబట్టి మీ సంతోషం ఇప్పుడు యూ మస్ట్ ఎంజాయ్ అంతే ప్రభులో మనం ఎంజాయ్ చేయాలి ఎందుకంటే గ్యారంటీ చివరికి ఏ క్రీస్తువు చెప్పే మాటలే ఎస్టాబ్లిష్ అయితే మన లైఫ్ లో ప్రభావ లెట్ యువర్ వర్డ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై లైఫ్ అన్న ప్రార్థనం వాక్యాన్ని వహిస్తున్నాం ప్రార్థిస్తున్నాం పరశుధర తండ్రి మీకు వదనాలైన అనేక పర్యాలు మీరు మా తను కానీ ప్రభావ వినలేని స్థితిలో ఉన్నాము ఎందుకంటే వార్త అనేకమైన పండ్లతో అలసిపోతుంది వంట కానీ మరి ఉత్తమంగా నేనుకున్నది మీ కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది ఎప్పుడు తిరిగి వస్తారో మీరు మళ్ళా అవకాశం దొరుకుతుందో లేదో అని ఆయన మీ కాళ్ళ దగ్గర వచ్చి ఆమె మీద సంభాషిస్తుంది మారతా మారతా నువ్వు అనేకమైన పనులతో అలసిపోతున్నావు మరియా ఉత్తమనుకున్నది వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించడం కొరకు ఆశ క్రైస్తవ జీవితం మార్తా మర్యాలకి సాదృశంగా తిరొచ్చు ఎంతమంది మర్యల్లాగా ఉన్నారు నైన్టీ ఉన్నారు 1% పర్సెంటే మరి అలాగో మనం ఏ రీతి ఉన్నామో పరిశీలించుకున్నాం ప్రభావ మీ యొక్క స్వాయం చేతిని నడిపించండి మా హృదయలను పరిశీలించండి ప్రవ్వాతలాగానే ఉన్నాం ప్రభావ ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నాం గానీ అంతా సమస్తము ఓ ప్రభా క్షేమైంది మీరు క్షేమైన ఆహారం కొరకే కష్టపడుతున్నారు కానీ అక్షయమైన కొర ఆహారం కొరకు కష్టపడన్నారు మీరు యో అనుసువర్తగా ఐదు రొట్టె ఐదు రొట్టెలు రెండు రెండు చేపలు మంది భూజించడం చూస్తారు అందువల్లనే నన్ను వెతుకుతున్నారన్నారు మీరు అక్కడ వాక్యంలో కానీ నేను మీకు ఆజ్ఞాపిస్తున్న అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమన్నారు ఈ వాక్యమే అక్షయమైంది బ్రహ్వా దాని కొరకు మేము కష్టపడాలా ప్రిన్సిపల్స్ మేము నేర్చుకోవాలా వాటిని మేము మా జీవితంలో పాటించాలా అద్భుతాలు చూడాలా బొవా మీరన్నారు అంతరంగం తను మాట్లాడమన్నారు మేము మాట్లాడుతున్న ఈ ప్రతి అవయవం తను మాట్లాడుతున్న ఈ మహిమ నుంందండి ప్రభావ వాక్యాన్ని ఎస్టాబ్లిష్ చేయండి ఇరి జీవితాల అద్భుతాలు చేకూర్చండి కుటుంబంలో నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి వీళ్ళు నడిపించి ఓ ప్రభావ విశేషమైన అద్భుతాలు మేము చూడాలా మహిమ పరచాలా అటువంటి బిడ్డలుగా తయారు చేయమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించ